శ్రీ గురుజో నమ స్మృతిస్మృతిప్రాగవృ విషయీనాక్ష విషయ అవేక్ష కలిగి చెప్పాలి విషయీనాక్ష విషయస్వత్నా పరోక్షత్యోప్య పరోక్షోతస్వ ప్రకాశోభవ్య పరిచ్ఛేదం పరిచ్ఛేదం చేస్తూ ఉంటే మీకేమైనా అర్థం కలిస్తుందేమో చూడండి అలా తెలిస్తే మీరు పండితులైపోయినట్టే అయినా కొంతైనా తెలిసే అవకాశం గల విషయీ నా అక్ష విషయ స్వత్వాత్ నా అస పరోక్షత అవేద్యపరోక్ష అకాశవతి అంటే ఈ ఆత్మ ఈ ఆత్మ గురించి ఎలా చెప్పడం ఆత్మ తెలిసింది తెలిసేది అని చెప్పొచ్చా తెలియమిటి తెలిసేది కాదు అని చెప్పాలా ఏమని చెప్పాలి దీనిపై స్వామి చంద్రానందజీ మహారాజు ఓ దృష్టాంతం చెప్పేవారు ఇంట్రెస్టింగ్ దృష్టాంతం అభిప్రాయం ఆయన ఎక్కడికో నడిచి వెళుతున్నారు వెళ్తూ ఎవరో వచ్చారు కొత్తగా ఆశ్రమానికి ఫస్ట్ టైం వచ్చారు వారు నమస్కారం చేసి ఎవరిని మీరు చిన్నయానంద గారిని ఎరుగుదురా అని అడిగారు ఇప్పుడు ఆయన ఏమి సమాధానం చెప్పాలి ఎరుగుదును అని చెప్పారనుకోండి అప్పుడు దానికి అర్థం ఏమిటవుతుంది చిన్నయానంద అని ఒక ఆయన ఉన్నారు అందరికీ ప్రసిద్ధ పురుషుడు ఆయన ఆయన్ని నేను తెలుసు ఎరుగుదును ఆయన నాకంటే ఇతరులు అని అనిపిస్తుంది అంటే ఈయన కాదనమాట ఇంకెవాళ్ళం అప్పుడు మాత్రమే ఎరుగుదును అని చెప్పడానికి అవకాశం ఉంది ఎరగను అని చెప్పాను అనుకోండి అంటే అది అసత్యమే అయిపోతుంది కాబట్టి ఎరుగుదును అని చెప్పడానికి వీల్లేదు ఎరగను అని చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఆయన ఏం చేశారా ఓ చిరునవ్వునవి నాతో రండి అని క్లాసులు తీసుకెళ్ళారు అంటే ఇప్పుడు ఆత్మ తెలియబడేది అండనికి వీరలేదు ఆత్మ కంటికి కనపడుతుందా కనబడదు ఎందుకని కంటి వెనుక ఉండి చూచేది ఆత్మ చెవికి వినబడుతుందా వినబడదు ఎందుకని చెవి వెనుక ఉండి వినేది ఆత్మ చిక్షుషు శిక్షు శ్రోత్రస్సు శ్రోత్రం మనసో మనహ మనస్సు చేత ఊహింపశక్యమా కాదు ఎందుకని మనస్సుకు వెనుక ఉండి మనస్సుకి మనన సామర్థ్యాన్ని అనుగ్రహించేది ఆత్మ కాబట్టి ఆత్మ ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ విషయీ సర్వము ఇంద్రియముల ద్వారా తెలుసుకునేది విషయీ అనబడు ఆ సర్వము అంటే ఇంద్రియముల ద్వారా తెలియబడే సర్వము విషయము అనబడుము విషయము విషయీ ఆత్మ విషయము కనుకైతే ఒక విషయం తెలుసున్నది అవుతుంది మరో విషయం తెలియనిది అవుతుంది అప్పుడు ఇది తెలిసితే తెలిసినట్టు తెలియకపోతే తెలియనిది అని ఈ కేటగిరీలో కానీ ఆ కేటగిరీలో కానీ మనం వేయగలుగుతాము విజితము అవిజితము అని ఏదో ఒక కేటగిరీలో దాన్ని పడేస్తాం కానీ ఆత్మని విషయము కాదు ఇది ఇంద్రియగోచరము కాదు విషయీ కనుక తెలిసింది అని కానీ తెలియలేదు అని కానీ కేటగరైజ్ చేయడానికి వీలు లేదు అంటే ఆత్మ ప్రత్యక్షము కాదు ఓకే అది మొదటి మాట అదే అంటున్నారు ఆయన విషయీ విషయములను తెలుసుకుంటూ ఉండే ఆత్మ అయం ఈ ఆత్మ అక్ష విషయ ఇంద్రియ గోచరము నా కాదు ఇంద్రియ గోచరము కాదు ఇంద్రియములకు తెలిసేది కాదు ఎందుకంటే ఈ ఆత్మ విషయీ గనుక ఇంద్రియముల చేత తెలియబడేది కాదు ఇప్పుడు ఇంద్రియముల చేత తెలియబడేది కాదు అని ఎప్పుడైతే అంటారో దానికి ఒక పేరు ఉండదు ఓ కేటగిరీ దాన్ని పరోక్షము అంట పరోక్ష శబ్దంలో అక్ష ఉన్నది అక్ష పరస్ అక్ష అక్ష అంటే ఇంద్రియములు ఇంద్రియములకు పరస్ బయట ఎక్కడ ఉంది పరస్ అనకూడదు అనోత్సవం ఐ కెనాట్ కల్ ఇమీడియట్లీ పరోక్ష ఓ ఎలా వచ్చిందో అని నేను అలా అన్నాను కాబట్టి పరోక్ష ఇంద్రియ గోచరము కానిది పరోక్షము అది స్వర్గము స్వర్గం కనపడుతుందా కంటికి కనపడుతుంది ఇంద్రియగోచరము కాదు కాబట్టి స్వర్గము పరోక్షము అంటే స్వర్గం స్వర్గం అనుకోవడమే తప్ప ఆ స్వర్గం ఎలా ఉంటుందో చూసిన వాడు ఎవడు లేడు ఎవరో ఒకడు స్వర్గానికి వెళ్ళి వచ్చాను ఇలాగ ఉంటుంది అలాగుంటుంది స్వర్గం అని చెప్తే అదేదో ఆయన ఏదో అమాయకుడైనా అయి ఉండాలి బ్లఫ్ మాస్టర్ అయినా అయి ఉండాలి ఎదురు వనస్థితిలో కాబట్టి స్వర్గము పరోక్షమే ఎందువల్ల ఇంద్రియ గోచరము కాదు గనుక కాబట్టి ఆత్మ కూడా ఇంద్రియ గోచరం అవునా కదా కాదు కాబట్టి ఆత్మ కూడా పరోక్షమే అనొచ్చా అనకూడదు ఎందుకో తెలుసిన ఆత్మంటే తానే తాను పరోక్షమల్లా అవుతాడు ఒక ఆయన ఫోన్ చేసి మిత్రుడికి ఫోన్ చేశాడు ఏమయ్య పొద్దున్నే వెతుక్కుంటున్నాను నాకు నేను కనపడటం లేదు నీకెప్పుడైనా నీకెక్కడైనా కనపడ్డానా అని ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే అతను నాకు కనపడలేదయా నువ్వు ఈ టైంలో ఆఫీసుకు వెళ్ళే టైం కదా మరి నీకు నీకు కనపడటం లేదా నువ్వు నాకెక్కడా కనపడలేదు కనపడితే తప్పకుండా నీకు ఫోన్ చేసి చెప్తాను అని అతను అన్నాడు ఎలా ఉంది సంభాషణ కాబట్టి ఆత్మ కంటికి గోచరము కానిది స్వర్గము వలే పరోక్షము అలాంటిది వీర్లేదు ఎందుకంటే తానే తానే అయి ఉండి తనకు తాను పరోక్షం ఎలా అవుతాడు అదేంటున్నారు చూడండి స్వత్వా తానే అయి ఉండుతా అలానా అస్యా ఈ ఆత్మ అలా చెప్పండి అస్సంటే షష్ఠి అయినప్పటికీ ప్రథమాధం పరోక్షత అది అలా ఈ ఆత్మకు పరోక్షత పరోక్షమై ఉండట నా లేదు కాబట్టి జనరల్ గా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జనరల్ గా ఏది ఇంద్రియ గోచరము కాదో దాని పరోక్షము అని అంటారు జనరల్ గా అలా అంటారు ఆత్మ ఇంద్రియ గోచరం నేరు పర్వతము ప్రత్యక్షమా పరోక్షమా పరోక్షము ఇందువల్ల ఇంద్రియ గోచరము కాదు కనుక కాబట్టి అలాగే ఆత్మ కూడా పరోక్షము ఇంద్రియ గోచరము కాదు గనుక అంతే తప్పు ఎందుకంటే నేను పర్వతం ఇంద్రియ కాదు పరోక్షము అదే అనాత్మ అదే అది ఆత్మ తనే తనకు తాను పరోక్షుడై ఉండుట అనేది కాబట్టి ఆత్మ ఇంద్రియ అనగా ప్రత్యక్షము కాదు అయితే పరోక్షము కాదు నిచము కాదు పరోక్షము కాదు అంటే ప్రత్యక్షము కాదు పరోక్షము కాదు తర్వాత ఇప్పుడు ఆత్మ తెలియబడేది అవుతుందా అవదు తెలియబడేది అవదు ఎందుకంటే ఏది ఏది తెలియబడుతుందో అది అది అనాత్మ అవుతుంది తెలియబడేది ఏదైనా కూడా క్షేత్రమే అయిపోతుంది అనాత్మ విధం శరీరం కొంటే క్షేత్రమే తెలిసి జీయతే ఏతద్వేత్తి తెలుసుకునేది ఆత్మ తప్ప తెలియబడేది ఆత్మ కాదు సాధారణంగా ఏది తెలియబడదో దానిని పరోక్షము అని మనం వ్యవహరిస్తాము స్వర్గము తెలియబడుతోందా లేదు కాబట్టి పరోక్షము అని మనం వ్యవహరిస్తాం కాని ఆత్మ దగ్గరికి వచ్చేప్పటికీ ఆ వ్యవహారము కూడా తప్పే ఆత్మ తెలియబడేది కాకపోయినప్పటికీ పరోక్షమైతే కాదు అపరోక్షముగానే ఉంటుంది ఓకే అవేద్య అతి యం ఈ ఆత్మ అవేద్య అ తెలియబడేది కాకపోయినప్పటికీ అపరోక్ష పరోక్షము కాదు అపరోక్షము ఇప్పుడు మిఠాయి తీయగా ఉంటుంది మీకు పరోక్షమా అపరోక్షమా అపరోక్షం అపరోక్షం కొన్ని వస్తువులు ఉన్నాయి మనం ఎప్పుడూ తినలేదు వాటి గురించి విన్నాము తప్ప ఎప్పుడూ తినలేదు కొన్ని అలాంటివి కొన్ని డిషెస్ ఉంటాయి అవి అపరోక్షం అవి విన్నాం తప్ప ఎప్పుడు తినలేదు ఎప్పుడు రుచి చూడలేదు అటువంటివి అపరోక్షం అటువంటివి పరోక్షం కానీ మిఠాయి పరోక్షం అపరోక్షమే మిఠాయి సో అపరోక్ష అనుభూతి అలాగే ఆత్మ కూడా పరోక్షమా అపరోక్షమా అపరోక్షం ఆత్మ పరోక్షం ఎలా అవుతుంది అపరోక్షం ఈ చర్చ అంటే ఎలా ఉందనుకుంటున్నారు మీరు ఏంటి ఈ కథ ఈ కథ ఏమిటి అనుకుంటున్నారు ఇది ఏమిటో మామూలుగా అందరూ వేదాంత విద్యార్థులు అందరూ ఎలా ఉంటారంటే మాకింతదాకా ఆత్మ తెలియలేదు మేము నాలుగేళ్ళు ఐదేళ్ళలో వేదాంత శాస్త్రం చదివాక తెలుస్తుంది అని అను అనుకుంటూ నాలుగైదేళ్ళు అయిపోయిన తర్వాత ఏమనుకుంటారు ఐదేళ్లు వేదాంత శాస్త్రం అయితే చదివేశాము కానీ ఇంకా ఆత్మ తెలియలేదు ఎప్పటికైనా సన్యాసం తీసుకుంటే ఆ తర్వాత తెలుస్తుంది అనుకుంటూ ఉంటారు లేదా ఇంకో ఐదు అరవైలో పదిహేళ్ళు సన్యాసం తీసేసుకుంటారు సన్యాసం అనేది అది ఒక శోభనాభ్యాస అని పూజస్వామికి అన్నది శోభనాధ్యాస అని పేరు పెట్టారు అంటే అది దూరం నుంచి ఊహిస్తున్నప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అది శోభనాధ్యాస ఏమండి దాంట్లో దిగాక అది శోభనాధ్యాస కాదు చాలా అశోభనమైన అనుభవం చాలా ఇబ్బందికరమైన అనుభవంగా తయారవుతుంది దిగిన తర్వాత దిగక ముందు మహా అట్రాక్షన్ గా ఉంటుంది ఎందుకో తెలుసినా బిల్లులు కట్టక్కర్లేదు బిల్లు కట్టడం వల్ల సమస్య తగ్గిపోతుంది మార్కెట్కి మొండా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుని అనక్కర్లేదు తర్వాత ఈ ధర్మ ధర్మ గురించి చింత చేయనక్కర్లేదు ఏం చేయనక్కర్లేదు ఆశ్రమంలో కూర్చోవచ్చు ఆశ్రమం ఉంటే వాళ్ళు మహాత్ములు కట్టుబెట్టారు దాంట్లో పండుంటే గంట అయ్యే కొట్టేపటికి వాళ్ళు భోజనం పెట్టేస్తారు తినేస్తూ ఉండొచ్చు అంటే ఈ రకంగా పెద్ద శోభనాధ్యాస దాంట్లో దిగాక అసలు సంగతి వస్తుంది సో సన్యాసం పుచ్చుకున్నాక ఆత్మ జ్ఞానం కలిగిపోతుంది ప్రస్తుతానికి మనకి ఆత్మ తెలియదు సన్యాసం పుచ్చుకున్న తర్వాత సన్యాసం పుచ్చుకున్న తర్వాత అది వామ వశిష్ట వామదేవాదులకు ఎప్పుడో కలిగిందో మనకు ఎప్పుడే ఈ రకంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ ఆత్మ అనేది అదేదో పరోక్షమైనట్టు స్వర్గాదుల వలే దూరంగా ఉన్నట్టు దాన్ని ఇంకా మనం చేరుకోలేదన్నట్టు అది మనకి దూరంగానే ఉందన్నట్టు మనం విశ్వసించి మనం బతుకు బతికేస్తూ ఉంటాం నిజానికి ఆత్మ దూరంగా ఉన్నది నాకు తెలియలేదు ఇంకా తెలుసుకోవడం తర్వాయి అనే భావనయే మీకు ఆత్మస్వరూపము తెలియకుండా అయిపోతూ ఆ భావనయే ఆటంకం కాబట్టి ఏదైనా తెలియలేదని మీరు చెప్పచ్చు కానీ ఆత్మ తెలియలేదు అని చెప్పడానికి మాత్రం వీలు లేదు కాబట్టి చూడండి కొంతమంది ఎలా ఉంటారంటే కంప్లైనింగ్ నేచర్ కలిగి ఉంటారు బై నేచర్ ఏదో కంప్లైన్ చేస్తూ ఉంటారు బై నేచర్ సో ఉదాహరణకి ఏమన్నా నేను చాలా లావుగా ఉన్నానండి ఈ లావ్ తగ్గాలి నన్ను ఏం చేయమంటారు అని వెళ్ళి అడిగారనుకోండి వెళ్ళి ఏదో మహాత్ముడు ఏమన్నా మహాత్ముడిని అడిగారనుకోండి ఆ మహాత్ముడు ఏం చెప్తాడు చూడండి మీరు డైలీ ఎక్సర్సైజు హాఫ్ అన్ అవర్ తక్కువ కాకుండా చేస్తూ ఉండండి కొంచెం బ్రిష్ ఎక్సర్సైజ్ చేయండి ఒక సైకిలో ఏదో ఒకటి కొనుక్కొని పెట్టుకోండి ఆ ఎక్సర్సైజ్ చేయండి ఆహార నియమాల్ని పాటించండి అని చెప్తారు చెప్తే వెంటనే చూడండి మా అత్తగారు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఒకటి పెట్టిందేమో మనం తినాలి కదా వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు కదా కాబట్టి ఉన్న ఆహారాన్ని తినటం తప్పదానికి నేను ఎక్కడ కుదుర్తుంది తర్వాత సైకిలో ఏదో ఇంట్లో కొనిపెట్టుకోవడానికి లేవన్నా జిమ్మా అది అది ఎక్కడ కొనిపెట్టుకుంటాము అని చెప్పాను ఇంకేమో అంటే అప్పుడు ఏం చెప్పాలి చూడమ్మా మీ అక్కగారు వాళ్ళు వండుకున్న ఆహారం వాళ్ళు వండుకుంటారు మీరు సపరేట్గా కొంచెం తయారు చేసుకోండి మీ వాళ్ళ తిన్నతే మీరు తినాలి నేను ఏం నేర్పు కదా మీరు సపరేట్గా చేసుకుని అది తింటూ ఉండండి మీకోసం కావాల్సి సపరేట్గా చేయించుకోవయ్యా అలా తిన లేకపోతే వాళ్ళకు కూడా నేర్పు ఈ ఆరోగ్యకరమైన ఆహారం తర్వాత ఓ సైక్లోహట్ కొనుక్కుని ఓ వారక్కడో పెట్టుకుని తొక్కుతూ ఉండదండి అది ఆరోగ్యానికి మంచిది చోట్లేదు అనకు అని ఏం అని చెప్తే సరే మీరు చెప్తారు కానీ మరి గృహస్థులకి వమస్యలు ఉంటాయి కదండి అని మళ్ళీ దాని కంప్లైంట్ చేస్తారు సో ఎప్పటికీ ప్రేమతో చెప్పిన సలహాకి ఎస్ అనే మాట ఆయన నూటంపటి రాదంటే ట్రై చేస్తానని కూడా అంటే కంప్లైనింగ్ పీపుల్ అప్పుడు నేనేమంటానంటే చూడండి సాప్ కంప్లైనింగ్ నేను నన్ను ఏదో అడిగారు నాకు తోచింది నేను చెప్పాను ఫైనల్గా మీ ఇంటికి వచ్చి నేను అటెండెన్స్ వేసుకుని మీరు ఇవన్నీ చేసుకున్నారా లేదా అని నేనేమి పరీక్ష చేయను కదా యూ డూ వాట్ ఎవర్ లైక్ ఫస్ట్ యూ యూ టోల్డ్ మీ దానికి నేను చెప్పింది మీరు విని ట్రై చేసుకోండి మీరు ఎలా మీకు అవకాశం ఉంటే అలా చేసుకోండి దా స్టాప్ కంప్లైనింగ్ టూ మచ్ అని నేను చెప్తా ఉంటాను కాబట్టి మనుషులలో అవుతారంటే టూ మచ్ కంప్లైనింగ్ నేచర్ ఉంటాను ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూ ఉండడం ఏమైనా ఏమిటండి ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తుందండి ఆత్మజ్ఞానం అంత తేలిక కాదు అది రానే రాదు వైకే శాస్త్రాలు తెలియజేస్తే వచ్చేస్తున్నా ఎప్పటి నుంచో సన్యాసాలు తీసుకుని ఏళ్ళ ధర కూడా ఉన్నారు ఇంకా రాలేదు నేను గృహస్థులు మాకే వస్తుంది ఇల్లు ఇల్లు వాకిలు ఊరుకుంటే ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది మాకు రాదు కదా అయితే రాదు ఊరుకోం వల్ల ఏమన్నా మరి ఆత్మజ్ఞానం లాంటి అయిపోతుంది మరైతే ఈ విధంగా ఆత్మజ్ఞానం కావాలి అది కావాలనే ఉత్సాహం అయితే ఉన్నది కానీ దానికి అన్ని ఆటంకాలు ఈ ఆటంకాలు ఎక్కడి నుంచి వస్తాయి మనం కల్పించుకుంటున్న ఆటంకాలే వాటిల్లో ప్రధానమైన ఆటంకము నాకు ఆత్మ జ్ఞానము లేదు నాకు ఆత్మ తెలియబడలేదు ఎంతవరకు తెలియలేదు ఈ పైన ఏమైనా తెలుస్తుందేమో అని అనుకోవడము అది ఆటంకము కాబట్టి మీరేమనుకోవాలి నేను ఆత్మస్వరూపుడనే ఉన్నాను అన్ని కాలముల ఎందు నేను ఆత్మస్వరూపుడుగానే ఉన్నాను ఆత్మ నేనంటేనే ఆత్మ నేను ఉన్నాను ఇదిగో ఈ అనుభూతి నేను ఉన్నాను అనే అనుభూతి ఎవళ్ళు తిరస్కరించలేని అనుభూతి ఈ అనుభూతియే ఆత్మ ఎంతకంటే వేరే ఆత్మే ఉంటుంది ఆత్మ అంటే వాట్ ఈజ్ ట్రూత్ ఏమిటని అడిగాను వాట్ ఈజ్ ద ట్రూత్ అని అడిగాను దానికి సమాధానం అంటే ట్రూత్ ఈజ్ దట్ ద ట్రూత్ ఈజ్ వాట్ ఈజ్ ఏది ఉన్నదో అది ఏ సత్యము అయితే సత్యము కాదు నెక్లెస్ కనబడేది భావన చేయబడేది తప్ప ఉన్నది నెక్లెస్ కాదు ఉన్నది బంగారము కాబట్టి ఏది ఏది నువ్వు ఊహిస్తావో అది సత్యం కాదు ఏది ఉన్నదో అది సత్యం ఇప్పుడు మీరు ఆత్మస్వరూపానికి రండి నేను నేను పెద్ద ఉద్యోగస్తుణ్ణి అది సత్యం కాదు ఎందుకంటే నువ్వేదో ఊహించుకుంటున్నావు ఉద్యోగస్తులు ఎప్పుడవుతాడు ఆఫీసులో ఉద్యోగస్తులు తప్ప ఇంటి దగ్గర ఉద్యోగస్తులేం కాదు కాబట్టి అది ఒక రిలేటివ్ స్టేటస్ తప్ప అబ్సల్యూట్ కాదు ఇంట్రెన్షిప్ కాదు కాబట్టి నువ్వు ఊహించుకుంటున్నావు కాబట్టి ఊహించుకోవడం మానే నేను భర్తను అది కూడా ఒక సోషల్ కండిషనింగ్ అలా అనిపిస్తుంది మనకి కండిషనింగ్ అయిపోతుంది ఆ కండి కండిషనింగ్ వల్ల అలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఇప్పుడు నేను భర్తను అనుకున్నాడు ఏదో తేడా పడ వచ్చి డివోర్స్ తీసుకున్నాడు ఇప్పుడు కూడా భర్తను కాదు కదా మరి ఏమైంది కాబట్టి నేను భర్తను అన్నది ఇంతే ఒక పర్టికులర్ కండిషనే మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ కండిషనే మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ అది కండిషనే ఆ కండిషనింగ్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ కూడా కాబట్టి లెట్ ఇట్ గో దాన్ని ఇప్పుడు ఏమి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు కానీ నేను భర్తను అన్నది యువర్ ఇమాజినేషన్ సూపర్ ఇంపార్టెషన్ కాబట్టి అది అది సత్యం కాదు మన సత్యం ఏమిటి నేను అన్నది సత్యం నేను అన్నది సత్యం నేను భర్తను సత్యం కాదు నేను కొడుకును సత్యం కాదు నేను మగవాడిని దేహం యొక్క అధ్యాపకం సత్యం కాదు నేను అన్నది సత్యం నేను మీరేం చేయాలంటే సత్యాన్ని అసత్యంతో ముడిపెట్టడం మానేసి ఊహాజనితమైన లేకపోతే ఊహా కల్పితమైన అనాత్మతో ఆత్మను జతగట్టడం మానేసి వాళ్ళు గుర్రాన్ని దారితో పక్కన కట్టేయకూడదు గుర్రాన్ని వేరే పెట్టుకోవాలి దారికి దేహము అలాంటి కాబట్టి ఆత్మను అనాత్మతో కట్టేసేయడం మానేసి ఏది ఉందో ఉన్నది ఏదో అది ఏ ఉన్నది ఏది నేను అది సత్యం కాబట్టి ఆత్మ నాకు దూరంగా ఉన్నది నేను సత్యానికి దూరంగా ఉన్నాను అది ఎప్పుడో వస్తుంది అని ఇలాగ కల్పనలను చేసి పెట్టుకో ఒకప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి కల్పనలు ఎలాగైతే నేను భర్తను నేను భార్యను అనే అధ్యారూపములు ఏదో కొంత వ్యవహారానికి అనుకూలంగా ఉంటాయి అధ్యారూపములతో చాలా వ్యవహారం నడుస్తూ అలాగే నేను భవి బ్రహ్మచారిని నేను సన్యాసిని నేనేమో ఆత్మజిజ్ఞాసుని అనేటువంటి అధ్యారూపం కూడా ఒకంత వ్యవహారానికి అనురూపంగా ఆ వ్యవహారాన్ని నడుస్తూ ఉంటుంది ఆ అధ్యారూపం బేసిస్ మీరు ఆ వ్యవహారాన్ని స్వరూపాన్ని తెలుసుకునే సాధనంగా వాడుకోవాలి తప్ప ఆ వ్యవహారాన్ని యథార్థమని సత్యమని భ్రమపడ వ్యవహారం కోసం నెత్తిమీద వేసుకున్నటువంటి అధ్యారూపము లైక్ జిజ్ఞాసు ఇత్యాది అధ్యారూపము కూడా అది కూడా దాన్ని కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు స్నానం చేస్తూ ఉంటారు అవ్యయ జిజ్ఞాసు నిద్రపోతూ ఉంటారు అవ్యయ జిజ్ఞాసు పుసరం పొచ్చని క్లాసుకు వెళ్ళినప్పుడు వివరి జిజ్ఞాసు కాబట్టి జిజ్ఞాసుగా ఉండాలి బట్ దట్ ఈజ్ ఆల్సో ఎన్ అధ్యాపం అధ్యారూపం కూడా తీసిస్తే మిగిలింది నేను మిగిలింది అదే సత్యంగా ద ట్రూత్ ఈజ్ వాట్ ఈజ్ కాబట్టి ఆత్మ నేను అనే అనుభూతియే ఆత్మ లైక్ లైక్ దాట్ నేను అనే అనుభూతియే ఆత్మ దాని ఎడవ మీరు ఇది నాకు తెలియలేదు ఎప్పుడో తెలుస్తుంది ఇది అపరోక్షంగా ఉన్నది భవిష్యత్తులో తెలుస్తుంది వంద జన్మల తర్వాత తెలుస్తుంది అని ఈ రకమైనటువంటి దృష్టికోణము చాలా తప్పదు అది సరిత కాబట్టి ఆత్మయందు పరోక్షత్వం అనేది ఏది వాస్తవంలో లేదు కాబట్టి ఆత్మ తెలియబడేది కాదు కనుక దానిని పరోక్షము అని మీరు నిర్ధారించి కూర్చోద్దు అది తెలియబడేది కాకపోయినప్పటికీ అవేద్య అపరోక్షందా మళ్ళీ అయం ఈ ఆత్మ అవేద్య అ తెలియబడేది కాకున్నను అపరోక్ష అపరోక్షము అనగా అనుభూతి స్వరూపము అపరోక్షానుభూతి అంట అనుభూతి అంటే అపరోక్షమే అపరోక్షమే అనుభూతి అనుభూతికి విశేషం కాబట్టి దీనికొక కేటగిరీ పెట్టారు దానికొక ఈ మొత్తం ఇంతవరకు చేసిన చర్చనంతని కూడా క్యాప్చర్ చేస్తూ ఒక కేటగిరీ పెట్టారు ఏమిటది అత ఇందువలన అయం ఈ ఆత్మ స్వప్రకాశ స్వయం ప్రకాశము భవతి అగుచున్నది చూడండి ఇతరము చేత ప్రకాశింపజేయబడేదాని విషయంలో ఇది ప్రకాశిస్తోంది అని కానీ ప్రకాశించుటలేదు అని కానీ ఇన్ని కేటగిరీలు ఉంటాయి తప్ప స్వయంగానే ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక ధ్యానము ఆ ధ్యానం ఎలాగంటే నేను అనే అనుభూతి ఇది దీన్ని ఈ అనుభూతి మీకు అనుభూతి అనుభవానికి వస్తోంది కదా ఇప్పుడు ఇది ఘటము అనే అనుభవానికి వచ్చింది ఎలా అనుభవానికి వచ్చింది కంటితో చూస్తే అనుభవానికి వచ్చింది నేను అనే అనుభవ అనుభూతి ఎలా వచ్చింది కంటితో చూస్తే వచ్చింది ఆయన కన్ను మూసుకున్నా వస్తుంది నిజానికి కన్ను మూసుకున్నాక చాలా బాగా వస్తుంది కంటితోటి ఇవి అవి చూస్తుంటే ఆ అనుభూతులు నేను అనే అనుభూతికి అడ్డమవుతున్నాయి నేను అనే అనుభూతికి కవర్ అయిపోతాం కంటితో చూడడం మానేస్తే నేను అనే అనుభూతి ముందుకు వస్తాం చెవితో వెళ్ళ మానేస్తే నేను అనే అనుభూతి ముందుకు వస్తుంది మరి ఇక నేను అని ఇప్పుడు శబ్దము చెబి చెబితే చెవి ద్వారా తెలుస్తోంది కన్నుతో రూపము కన్ను ద్వారా తెలుస్తోంది స్వర్గము మనస్సు ద్వారా తెలుస్తోంది మనస్సుతో ఊహించాలి కదా మనస్సుతో ఊహిస్తే మీకు స్వర్గం తెలుస్తోంది మరి నేను ఎలా తెలుస్తోంది కన్నుతో తెలియదు చెవితో తెలియదు మనస్సుతో తెలియదు తెలియనక్కరలేదు నేను స్వయం ప్రకాశం దీన్నే మీకు నేను ఒక ఎక్స్ప్రెషన్ చెప్తాను ఆ ఎక్స్ప్రెషన్ మెడిటేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే ధ్యానం చేయటానికి ముందు బాగా ఉపయోగపడుతుంది ఆత్మా అనేది ఇట్ ఈస్ ప్రయర్ టు ఐసైట్ ప్రయర్ టు హియరింగ్ ప్రయర్ టు థాట్ ఆర్ మైండ్ ఆత్మా ఈజ్ ప్రయర్ టు మైండ్ కాబట్టి ఆత్మానుభూతిది మనస్సు అక్కర్లేదు కళ్ళక్కర్లేదు చెవులు అక్కర్లేదు కొంతమంది ఏమంటారంటే మీరు క్షణ ఇది యోగా పీపుల్ హఠ యోగా పీపుల్ ఇలా అన్నట్లయితే వాళ్ళు హఠయోగం వాళ్ళు కాబట్టి అన్న మీరు ఆశ్చర్యం అక్కర్లేదు అంటే దాని పేరేది వాళ్ళు పెట్టుకున్న మనం పెట్టలేదు ఇప్పుడు ఈ పండితులు సభ చేస్తారు ఆ సభకి ఏమని పేరు పెడతారంటే వాక్య విచార సభ అని పెడతారు కాబట్టి అక్కడ వాక్యాన్ని విచారం చేస్తారు ఆత్మ విచారమే చే వాక్య విచారమే చేస్తారు వాక్య విచారం చేస్తున్నారంటే పాండిత్యం ఉంటే కదా అలాగే ఉంటుంది అక్కడ వాక్యం ఒకటి ఉంటుంది ఏదో వాక్యం ఉంటుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యం ఉంటుంది ఆ వాక్యాన్ని విచారం చేస్తారు దేవుటిని మీరు గంటసేపు చర్చ చేస్తారు దేని చర్చ చేస్తున్నారంటే ఉపనిషత్తులో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ వాక్యం మేము చర్చ మీ గురించి మా గురించి మేమేం చేసిన చేయట్లేదు దెన్ వాట్ ఆర్ యూ నేను వేదాంత పండితుండను సభలో మొట్టమొదటి నాకే సత్కారం చేయాల్సి ఉంటుంది ప్రథమ సత్కారం నాకే ఉత్తమ సత్కారము నాకే ప్రథమ సత్కారము నాకే ఆ తర్వాతనే మిగతా వాళ్ళకే సత్కారం చేయాల్సి ఉంటుంది అంటే మరి అంతదాకా చేసినది ఆత్మ విచారం కాదండి అది వాక్య విచారం వాళ్ళు పెట్టుకున్నట్టే లేదు వాళ్ళకి మనం పెట్టిన పేరు కాదు వాళ్ళు పెట్టుకున్న పేరే సో వాక్య విచారం చేస్తున్నారు తప్ప ఆత్మ విచారం చేయటం లేదు కనుక ఆత్మ అనేది ఇప్పుడు మీరు ఇలాగ చెవులో వేలు పెట్టుకునే హఠయోగం ఇలా వేలు పెట్టుకుంటే మీకు లోపల నుంచి సౌండ్ వినపడుతుంది ఈ సౌండ్ ఎలాంటి సౌండ్ బయట నుంచి సౌండ్ వినపడాలంటే అసలు వైబ్రేషన్ ఉండాలి అదిగో వైబ్రేట్ అయింది టేబుల్ వైబ్రేట్ అయింది మీకు సౌండ్ వినపడింది ఇప్పుడు చెవుల్లో వేలు పెట్టేసుకుంటే సౌండ్ వినపడుతోంది ఏమీ వైబ్రేట్ అవ్వటం లేదు కదా కాబట్టి ఆ సౌండ్కి ఏమైనా పేరో తెలిసినా వైబ్రేషన్లెస్ సౌండ్ దానికే సంస్కృతంలో అనాహత శబ్దము అనాహత ఆహత అంటే కొట్టడం వైబ్రేషన్ అదేమీ లేదు అనాహత శబ్దము అదిగో అదే ఈ అనాహత ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అంటే మీరు తెలియబడేదాన్ని గురించి చెప్తున్నట్టా తెలుసుకునే దాని గురించి చెప్తున్నట్టయబడేదాని గురించి చెప్తున్నట్టయి తెలియబడేది ఆత్మని మీకు ఎవరు కాబట్టి ఈ అనాహత శబ్దం ఒకటి కలదు అదే ఆత్మ అని ఎవడైతే ఇదంతా తంత్రంలో ఈ అనాహత మీద వాళ్ళు చేసేటువంటి హెడాలు ఎంత అంటారా అది ఆత్మనే తర్వాత ఇలా కళ్ళు మూసుకో సో కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది ఒక జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది ఎక్కడ ప్రకాశిస్తుంది హృదయంలో ప్రకాశిస్తుంది అలా దీపం ప్రకాశిస్తుంది అదే ఆత్మ అది ఆత్మీలో అవుతుంది అది మీకైతే తెలియబడేది తప్ప అది ఆత్మీలు అవుతుంది మీరు మనస్సుతో దేన్ని అది అలాగా ఒక దీపంలాగా ఉంది అని అలా పెట్టుకుంటారు అది కదలకూడదు కదలకుండా పెట్టుకోవాలి దాన్ని ధ్యానం చేయ ధ్యానం అవుతుంది ధ్యానం అవుతుంది అది ధ్యానంలో ధ్యానము చేయబడేది అవుతుంది తప్ప ఆత్మలో అవుతుంది ఆత్మలు సో ఈ దీపం ఎక్కడ ఉంటుంది అది ఇక్కడి నుంచి ప్రకొస్తుంది ఇక్కడ దీపం ఉంటుంది అని ఇది ఇదో పెద్ద తంటారు సో బేసిక్ కామన్ సెన్స్ కూడా పక్కన పెట్టేసి ఆత్మ గురించి ఇటువంటి కల్పనలు చేసుకుంటూ కూర్చుంటారు వీటినన్నిటినీ శోధన చేసి తిరస్కరించడం వేదాంత శాస్త్రం యొక్క బాధ్యత ఆ గురువు వేదాంత శాస్త్రాన్ని ఆ రెస్పాన్సిబిలిటీ ఆ జాబ్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ జాబ్ ఇట్ ఈస్ అన్ అన్హ్యాపీ జాబ్ బికా ఇప్పుడు ఓ వైద్యుడు అంటే బాగా ట్రైన్ అయినటువంటి వైద్యుడు బాగా చక్కటి సైంటిఫిక్గా ట్రైన్ అయినటువంటి వైద్యుడు ఓ గ్రామానికి వెళ్ళాడు ఆ గ్రామంలో ఉండే ప్రజలకు సేవ చేద్దామని గ్రామానికి వెళ్ళాడు వీళ్ళు సేవ చేద్దామని మొదలుపెట్టేప్పటికీ అప్పటికే ఆ గ్రామంలో ఆర్ఎంపీ అనే పేరుతోటో ఏదో పేరుతోటి ఇద్దరు ముగ్గురు నలుగురు క్రాక్స్ వైద్యాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ వైద్యుడు ఏం చేయాల్సి ఈ క్రాక్స్ ప్రచారంలో పెట్టినటువంటి తప్పుడు భావజాలాన్ని ఖండించుకుంటూ యథార్థమైన వైద్యాన్ని చేయాల్సి ఉంటుంది ఇట్ ఈజ్ ఈజ్గా అది ఖండించకుండా నేను దేనిని ఖండించను అని వైద్యం చేయగలుగుతాడే చేయగల కాబట్టి ఏదో ఏదో చెప్తాడు ఏదో స్వర్ణభస్మ వేసుకుంటే లివర్ చాలా బాగుంటుంది అని ఎక్కడో చదువుతా స్వర్ణభస్మ ఇలాంటి ఏదో చదువుతాడు ఇప్పుడు ఎలా ఎలా ఉంటాయంటే ఇప్పుడు రావి చెట్టు మీకు వస్తు గుణదీపిక పుస్తకం ఉంటుంది రావి చెట్టు ఈ చెట్టు యొక్క బెరలు మధుమేహమును ఉబ్బసమును కడుపు నొప్పి వ్యాధులను కాల నొప్పి వ్యాధులను ఉదరపురసమునకు సంబంధించిన వ్యాధులను తర్వాత బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులను చర్మములకు సంబంధించిన వ్యాధులను అధికారులకు సంబంధించిన వ్యాధులను మనో వ్యాధులను కూడా పోగొట్టును అని రాసి ఉంటుంది దాన్ని ఏం చేస్తారు లేదు అది రాగి చెట్టు అయిపోయింది పనస చెట్టు ఈ చెట్టు యొక్క మూలము నుంచి వచ్చినటువంటి రసము ఉబ్బసమును కుదరకోశం వ్యాధులను అంగిపేసి ఉండే వరగజల వ్యాధులను పోగొట్టు ఇప్పుడు ఈ రెడ్డి అని పనశ్రుతి చెట్టు నేను చూసాను కాబట్టి చెప్తున్నాను ఈ రకంగా ఎలా ఉంటుందంటే ద మోస్ట్ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఈ స్టేట్మెంట్స్ ప్రతిదానికే అదే స్టేట్మెంట్ కరివేపాకు ఇది ఉదరకోశం వ్యాధులకు రామబాణము వంటిది అదే కరివేపాకు వచ్చేటప్పటి నుంచి దీంతోనే ఉన్నాం వ్యాధులు వాటి అలా అలాగే సో ఇలాగా ఏదే రాసి దాని మీద ఇంకా అప్డేటింగ్ ఏమి ఉండదు ధెర్ ఇస్ నా అప్డేట్ ఇట్ ఈజ్ ఫస్ట్ టైం ఇట్ రిటర్న్ లేక ప్రింటింగ్ బ్రష్ ఆయన ఎవరో కనిపెట్టాడు ఎవడో హైడెన్ బర్గో ప్రింటింగ్ బ్రష్ కనిపెట్టడానికి ముందు రాసింది ఆ గోటెన్ బర్గో ఎవడో ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టడానికి ముందు ఎవడో రాసింది అది అది ప్రింట్ చేశాయని అన్నిటికీ అల్యూ అంటే అర్థం ఏమిటంటే దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి పెట్టలేదు ఐ హ్యావ్ స్టడీ టు వెల్ అండ్ ఆ విజ్ఞానం మనకి చేయి జారిపోయింది తర్వాతి కాలంలో చేయి జారిపోయింది ఈ పదిహేను వందల సంవత్సరాల కాలంలో స్వర్ణయుగం అయిపోయి స్వర్ణయుగం పేరు వినుంటారు మీరు హిందూ మన ఇండియన్ హిస్టరీలో అది అయిపోయి మనం అజ్ఞానంలో పడిపోయాం ఆ కాలంలో సో అందుకోసం మన విజ్ఞానం అంతా కూడా కప్పుబడిపోయి ఇటువంటి విశ్వాసాలు మిగిలే కాబట్టి వైద్యుడు ఏం చేయాలి ఇటువంటి ప్రచారంలో ఉండి వాటిని అన్నిటినీ వేసుకోవాలి నేను ఒకసారి ఒక ఐదు దగ్గరికి వెళ్ళాను చూడ్డానికి వెళ్ళాను పెద్ద ఆయన డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు ముళ్ళంతా కూడా పుల్లు కురిపోయిందా స్కిన్ వాజ్ ఫుల్ ఆఫ్ బాయిల్స్ అంటే దే ఆర్ యూసింగ్ అవు అలా ఏ కూర్చోలేకపోతున్నారు నెలకొడలేకపోతున్నారు ఎవరికి ఇలా ఉన్నారు వాట్ ఆర్ యూ టేకింగ్ అంటే హోమియోపతి వేసుకుంటున్నాను హోమియోపతి వేసుకోవడమేటండి వాట్ ఆర్ యూ షుడ్ టేక్ ఎ ప్రాపర్ మెడిసిన్ లేదండి నేను హోమియోపతి వేసుకోవాలి అని పెట్టుకున్నాను వాట్ అదేం నియమం అది అది నేను సత్యమే పొందుకోగలను నియమం ఉండాలి తకరమైన భోజనం అనే చేస్తాను నేను కూడా అంతేకాదు నేను హోమియోపతియే వేసుకుంటాను ఇదేం నియమం అండి అంటే అలాంటి నియమం అనవసరం అనవసరం రండి ఇప్పుడే రండి నా అంతకుముందు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఆయన ఇంకా వైద్యం చేయించడానికి ప్రయత్నించి ఆయన ఒప్పుకోకపోతే ఊరుకున్నాను అప్పుడు నేను దగ్గర ఉండి కారెక్కించాను అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఎవరు మంచి డాక్టర్ గారు జశ్వంతరావు గారిని మంచి డాక్టర్ గారు ఒక ఎప్పుడున్నారో తెలియదు మంచి ఫిజిషియన్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఓ రెండు నాలుగు యాంటీ ఎలర్జీ ట్యాబ్లెట్లు ఎలర్జీ అండి ఎలర్జీ స్కిన్ లో అలా వస్తుంది నాలుగు ఎలర్జీ ట్యాబ్లెట్లు పది తర్వాత ఒక ఆయింట్మెంటు ఇచ్చి ఇంటికి వెళ్ళడానికి పంపించాడు ఆయన ఎలర్జీ ట్యాబ్లెట్ ఒకటి వేసుకుని ఆయింట్మెంట్ సాయంకాలం అయినప్పటికే ఫ్రీడమ్ వచ్చింది వారం రోజుల్లో కొత్త ఉంటుంది ఆ కండిషనింగ్ అన్నది అంత డేంజరస్గా ఉంటుంది హృదయాలలో కండిషనింగ్ ఈ కండిషనింగ్ గురించి ఒక కొంత మెటీరియల్ నేను తయారు చేశాను అది ఎప్పుడో ప్రింట్ చేసి మీకు అందరికీ ఒకసారి వినిపిద్దామని అనుకున్నాను ఆ పని ఇంకా చేయలేకపోయాను చేస్తాను కండిషనింగ్ కాబట్టి ఈ కండిషనింగ్ ని ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది మీరు ఈ వేదాంత శాస్త్రంలో మనం చేసే పని ఇతరులు పెట్టినటువంటి కండిషనింగ్ అంతని కూడా తోసి తోమేసి క్లీనప్ చేసే రావచ్చు పూర్తి స్వామిజీ బాగా చెప్పారు దీని గురించి ఆయన ఏమన్నారంటే మీరు క్లాస్లో వచ్చి కూర్చుంటే యూ గెట్ ఓపెన్ డాప్ ఓపెన్ ఆప్ అంటే ఇప్పుడు బీరువాలో చెక్క బీరువాలో గత పాతిక సంవత్సరాల నుంచి వస్త్రాలన్నింటినీ దాంట్లో తోసి మడతబెట్టి మూత పెట్టి పెట్టారు కదా ఇప్పుడు ఏంటి అవన్నీ కు పూటే వస్తూ ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కాలం తీసేసి అవతల పారేసి ఆ రెండు తొలగలు బాన్లా తీసేసి వాటిలో పేరుకుపోయినటువంటి ఈ గుట్టలు గుట్టలు బట్టలన్నింటినీ తీసుకొచ్చి చాప ఒకట వేసి ఎండలో పెట్టేయటం ఎండలో పెట్టిన ఇలా వెడ తీసేసేయటం అప్పుడేమవుతుందంటే వాటిలో ఎక్యూములేట్ అయినటువంటి వాసనంతా కూడా ఆ సూర్యభగవాను కాంతికి వేడికి పోతుంది అప్పుడు ఒక్కొక్క పీసే తీయటం తీసి వేరా ఇది ఉపయోగపడుతున్నా ఉపయోగపడదాం అవలబే ఉపయోగపడేవో తీసి మనకులు పెట్టుకుని ఓకే పెట్టుకుని ఉపయోగపడనివి ఎవరికో ఇచ్చేటం అమ్మయ్యా బీరువా కొంత ఓపెన్ అప్ అయింది ఇక ఈ పని వేదాంతా క్లాసులో జరుగుతుంది బుద్ధికి ఆ బుద్ధిలో చిన్నప్పటి నుంచి పెట్టుకున్నటువంటి కండిషనింగ్స్ అన్నిటినీ కూడా బయటికి లాగేసి వాటిని పరీక్ష చేసేసి యోగ్యమైన వాటిని పెట్టుకుని అయోగ్యమైన వాటిని అన్నింటినీ అవతల పారిశ్రీకారాలు ముందు క్లీన్ అప్ ఓపెన్ అప్ ఫస్ట్ ఓపెన్ అప్ వేదాంత ఏం చేస్తుందంటే ఇట్ ఓపెన్స్ అప్ దైండ్ కాబట్టి ఆత్మస్వరూపం గురించి ఉన్న భావజాలమునంతరూ కూడా త్రోసుకొచ్చి ముందు యూ హ్యావ్ టు ఎక్నాలజ్ యూ హ్యావ్ టు ఎక్నాలడ్జ్ ఇప్పుడు తలపోటు వచ్చిందనుకోండి నేను తట్టుకోలేకపోతున్నాను తలపోటు వచ్చిందంటే వెంటనే అతను ఐవీ పెట్టి ఒక పెయిన్ మెడికేషన్ పంపిస్తాను ఒక గంట అయిన తర్వాత అడుగుతాను మీకు కొంచెం తలపోటు తగ్గి ఉండాలి నేను మంచి స్ట్రాంగ్ మెడికేషన్ ఐవీలో మీకు పంపించాను అంటే అస్సలు ఎలా ఉందో మొదట ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఏమీ తగ్గలేదండి అని చెప్పకూడదు అలా చెప్తే డాక్టర్ కన్ఫ్యూజ్ అయిపోతాయి దట్ మే నాట్ బి ది ట్రూ ఆఫ్ కాల్సం మీరు ఆలోచించాలి టైం మెడికేషన్ వన్ అవర్లో కంటిన్యూస్గా సిస్టమ్ లోకి వెళ్ళింది కదా తగ్గుతూ ఉన్నది పర్వాలేదు అని మీరు అనుకోవాలి అనుకుని చెప్పాలి డాక్టర్ గారు నేను ఐఎమ్ ట్రై జివ్ మీ సమ్మో టాయి అన్నారు అంతేగాని నో నాకేమీ తగ్గలేదు అని అలాగా దాన్ని రిజెక్ట్ చేసినట్లయితే హీ డగల్ నో అట్లుడు అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకేదో మెడికేషను డబుల్ డోసు మీకు బాడీలో పెడతారు అప్పుడు తలపోటు తగ్గుతుంది కానీ కడుపులో పోట్లు ప్రారంభం ఏదో ప్రారంభం కాబట్టి ఎక్సెప్టెన్స్ అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి ఆ తగ్గుతోంది ఇట్ ఈజ్ వర్కింగ్ బిట్స్ లో ఇట్ ఈజ్ వర్కింగ్ గివ్ మీ సమ్ వర్క్ టై అని పాజిటివ్ అప్రోచ్ ఉండాలి తప్ప మీరు నెగిటివ్ అప్రోచ్ పెట్టుకుంటే యూ కెన్ నాట్ మూవ్ ఫార్వర్డ్ అలాగే నాకు ఆత్మ జ్ఞానం రాలేదు ఆత్మ తెలియలేదు నేను సంసారాన్ని నేను అయోగ్యుని అజ్ఞానిని పాపని ఎందుకు పనికిరాలే అలాగే మీ పుస్తకాలు పెట్టి చదివ మీ ఇన్ని పుస్తకాలు నేను చదవలేదేమో ఆ చిన్న పుస్తకం ఒకటే ఇవ్వండి ఇంకేమైనా ఏం కాబట్టి అలాగా ఇప్పుడు కూడా మీరు నా యాక్సెప్టెన్స్ని ప్రొసీట్ చేయకూడదు ఇవాటి ఎక్నాలజీ ఎక్నాలజీ ఎస్ Nenu un-nāmu. No. You acknowledge that? There is no doubt about it? Nenu un-nāmu. No. Is, is there any doubt in that? No. Anu ātmānu dhūti. Nenu un-nāmu. No. Aham asmī. You acknowledge that? Kādana aham brahmā. Kādana aham brahmā. Aham brahmā asmī ente brahmā te utu dhali kundaka aham brahmā asmī ente on the foot. First you begin with aham asmī. Then you will know. అప్పుడు లేదా అహమేటం అహం బ్రహ్మాస్మి యూ బిగిన్ విత్ అహం అస్మి నేను ద ట్రూత్ ఈజ్ వాట్ ఈజ్ నేను ఉన్నాను తెలియబడు తెలియబడక్కరలేదు తెలియబడడం సంభవం కూడా కాదు ఎందుకంటే సర్వమును తెలుసుకునేవాడును నేనై ఉండగా నేనెలా తెలియబడతాను కాబట్టి నేను తెలియబడనక్కరలేదు నేను ఉన్నాను నేను ఉన్నాను ఇది ఇన్కాంట్రవర్టిబుల్ ట్రూత్ అంటారు అంటే ఎవడూ కాదనలేని సత్యము నేను ఉన్నాను అహమస్మి ఆ అనుభూతి నా ఈ విద్యానందత అనుభూతి నేను ఉన్నాను అన్నది ఎలా ప్రకాశిస్తోంది ఇదిగో ఈ మనస్సు యొక్క ప్రవాహంతో సంబంధం లేకుండా ఇంద్రియములు అనే ప్రవాహంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ప్రకాశిస్తోంది స్వయం ప్రకాశమైనటువంటి అనుభూతి ఈ అనుభూతి దట్ ఈస్ ది రియల్ గాడ్ మీరు భక్తులు కదా మీరు భక్తి చేయాల్సినది అదిగో అయామ్ కాన్షియస్నెస్ ఏరిగలదో దాని ఎడలో మీరు భక్తిని చేయండి దానిని ఉపాసించండి మీరు ఉపాసన చేయాలనుకుంటున్నారా దానిని ఉపాసించండి ఏదో శీతలాదేవో లేకపోతే ఏదో పేరు పెట్టుకుని మీరు ఏదో ఉపాసన చేస్తే ఏమైనట్టు ఇదిగో దీన్ని ఉపాసన చేయండి నేను హనుమంతుడు ఉపాసన చేస్తాను హనుమంతుడిని ఉపాసన చేయడం అంటే ఏమిటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉపాసన చేయడం అని అర్థం ఐ ఆమ్ అండ్ ఐ కెన్ అది హనుమంతుడు అది హనుమంతుడు ఉపాసన కాబట్టి సో ఈ కండిషనింగ్స్ అన్ని పక్కన పెట్టి అహమస్మి అనేటువంటి అనుభూతి కలదో దట్ ఈస్ ది దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ నేను ఉన్నాను అనుభూతి నుండే ఈ సకల జగత్తు పుడుతోంది కాబట్టి దాని ఎందు మీరు నిలిచి ఉండండి డోంట్ సే నాకు ఆత్మానుభూతి లేదు నాకు ఆత్మజ్ఞానం లేదు ఎప్పుడో వస్తుంది డోంట్ సే నేను అజ్ఞాని డోంట్ సే దాట్ యు ఆర్ నాట్ అజ్ఞాని యు ఆర్ ప్రొఫ్లైమింగ్ యువర్ సెల్ఫ్ ఆస్ అజ్ఞాని కొంతమంది ఏమనుకుంటారంటే మనం వినయంగా ఉండాలి మహాత్ముల దగ్గర వినయంగా ఉండాలి కాబట్టి అజ్ఞాని అంటుంటే అది వినయము అనుకుంటాను అది వినయమాది వినయము కాదు అది ఇప్పుడు నారద మహర్షి సంత్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు నాకు ఆత్మస్వరూపాన్ని బోధించబడినాడు నీకేమొచ్చినో చెప్పాడు అంటే తనకు వచ్చిందంతా చెప్పాడు అబ్బా నాకేమీ కాదు నేను అయోగ్యున్ని అజ్ఞాన్ని అని చెప్తాడా నేను చెప్పకూడదు నీకేమొచ్చినో నువ్వు స్వరూపాన్ని నీ వెపనాలజీ చేయాల్సి ది పాయింట్ ఈజ్ ఆత్మస్వయం ప్రకాశము ఇప్పుడు ఇక్కడ ఆత్మస్వయం ప్రకాశము ఆత్మ అనగానే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు ఏదో పెద్దది ఏదో ఉంది ఆత్మను ఆత్మ అంటే ఏదో తెలుసునండి ఏది ఉందో అది ఏ ఆత్మ ఏది ఉందో మీరు పరిశీలించి చెప్పండి నాకు ఏది ఉంది నేను ఉన్నాను అనే అనుభూతి ఉంది అదియే ఆత్మ అది ఏ సత్యము ఎలాగా మీరు సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి ఆ పరబ్రహ్మయే సాక్షాత్తుగా నాట్ వయా మీడియా వయా మైండ్ వయా ఇయర్స్ వయా ఐస్ అలా కాదు సాక్షాత్తుగా అంటే వయా ఏదీ లేకుండా ప్రకాశిస్తూ ఉన్నది ఎలాగా ఆత్మరూపంగా అంటే ఆత్మరూపంగా అంటే ఎలాగా అహం అహం అని ప్రకాశిస్తూ అదే పరబ్రహ్మ కాబట్టి మీరేం గమనించాలి అహమస్మి అన్నదియే ఆత్మ అయితే మీరు అహంకి ఏదో పెట్టకూడదు అహంకి ఏదైనా తోక పెట్టారనుకోండి అప్పుడు ఇప్పుడు ఈ చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా కూడా పక్కన పెట్టాల్సి ఉంది అహంకి తోక పెట్టకూడదు ఎలాగా కాశ్యప సపోత సుబ్రహ్మణ్య శర్మ నా దేవం ధర్మపత్ని సమేత అహమస్మి అని పెట్టారనుకోండి అయితే ఇప్పుడు నేను చెప్పిన బాధ అంతా మీరు తీసుకు యువర్ అనే టోటల్లీ డిఫరెంట్ డైరెక్షన్ అక్కడ ఇది అసలు పనికిరాదు కూడా అక్కడ అహమస్మీ ఉండదు అక్కడ ఏముంటుంది అహంకరిష్యే అని అహంకరిష్యేనే కలిష్యామి అని కూడా అన్నాం ఆత్మనే పదమే ఎందుకంటే ఆ క్రియాఫలం అంతా తనకే కావాలి కర్తృగామి క్రియాఫలం అహంకరిష్యే అది వేరు అది అది ఆత్మేం కాదు అది దాన్ని ఏమంటారంటే గౌణ ఆత్మ దేహమును ఆత్మననుకుని ఆ భ్రమ నుంచి పుట్టిన ఒకనొక సూడో ఆత్మ సూడో అంటే తెలుసు సూడో ఆత్మ ఆత్మ కానీ ఆత్మ ఫాల్స్ సెన్సెప్షన్ కాబట్టి అది కాదు అహంకి ఏది పెట్టద్దు నేను అంచేతనే అహం గురించి మీరు అసలు ఎక్సెప్ట్ చేయకూడదు అన్నారు అహమును ఎప్పుడు నేను ఫలానా అని ఎక్సెప్ట్ చేయకూడదు యూ డోంట్